ోతు సాదనం మధ్యమాం శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు గురుపరంపరాసముత్నోహేన భారత ोहम सर्गेप इधा मंजुन श्लोक मानव जीवन में उड़े अज्ञा प्रभा श्लोक बरूपी अवतार चूदा कैन पुनः मतत्वेदना प्रतिबंध ప్రతిషిద్ధాన్ని సంతిమానాన్ని సర్వూతాన్ని మాం న విజానంతిపేక్షా ఓ ప్రశ్న ఉదయిస్తుంది ఇప్పుడు మానవులు ఒక తరం తర్వాత ఇంకొక తరం అలా నడిచిపోతూ ఉన్నాయి తరం తర్వాత తరం యమానాన్ని సర్వభూతాని సకల ప్రాణులు సకల ప్రాణులు అంటే ఆత్మసాక్షాత్కారము అనే అంశంలో మానవుల్నే తీసుకుంటారు సకల మానవులు గీత యొక్క సందర్భంలో సకల మానవులు అనేనా ఉంటుంది సకల ప్రాణులు అనైనా ఉంటుంది అంతేకాని మన వాళ్ళు ఈ కులం వాళ్ళు ఆ వర్ణం వాళ్ళు ఆ మతం అలా ఉండదు తర్వాత ఇంకోటి శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునునికి బోధించిన రోజుల్లో సమాజం ఇన్ని మతాలుగా విడిపోయి లేదు సో కాబట్టి ఈ మతములు ఈ మతం ఆ మతం అని ఇలాగా అనేక మతాలు ఉండటం వేళలో వీళ్ళకి దెబ్బలాట్లు ఇవన్నీ కూడా తరువాతి కాలంలో వచ్చిన గోళ ఎనీవే సో సకల మానవులు పోనీ ఒక తరానికి చెందిన సకల మానవులు అని కాదు తరం తర్వాత తరం అనేక తరాలు ఎంతమంది మానవులు వస్తున్నారో వీళ్ళందరూ కూడా మాం నవిజానంతి ఆత్మస్వరూపుడైన ఈశ్వరుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుణ్ణి భావన చేస్తున్నారు ఈశ్వరుడు అనేవాడు జగత్కారణం బ్రహ్మ ఉన్నాడు మనం ఆ ఆరాధించాలి అని అంతవరకు వస్తున్నారు మానవులు మానవ జాతులన్నీ కూడా ప్రతి జాతి కూడా ఈశ్వరుని ఏదో ఒక రూపంలో ఆరాధించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఎప్పుడైతే తత్వాన్ని మిస్ అయిపోయారో ఇంకా ఈశ్వరుని యొక్క పరిభాష కూడా చాలా గడబిడ కింద తయారవుతుంది కాబట్టి తత్వాన్ని తెలుసుకోవాలి ఇంకే ఎప్పుడైతే మీరు తత్వాన్ని యథార్థ స్థితిని తెలుసుకోలేకుండా మిస్ అయిపోతారో అప్పుడు దానిపై చేసే ఆరోపములు అంటే అసత్యాన్ని ఆరోపించినప్పుడు ఈ అసత్యాలు అనేక రకాలుగా ఉంటాయి దీనికి దృష్టాంతం అది త్రాడు అని తెలుసుకున్నాడు అనుకోండి అక్కడ ఉన్నది త్రాడు అని తెలుసుకుంటే పని అయిపోయిందంటే ఇంకా దాని గురించి ఇంక వికల్పాలు ఇన్ని వికల్పాలు ఉండవు వికల్పాలంటే భిన్న భిన్నములైన భావాలు అవే ఉండవు త్రాడు అని తెలుసుకోలేకపోతే అన్ని సమస్యలే ముగ్గురు నడిచి వెళ్తున్నారు నడిచి వెళ్తుంటే అక్కడ త్రాడు ఉంది అది త్రాడు అని ఎవరికి తెలియలేదు ఒకడన్నాడు పాము అన్నాడు ఇంకొకడు అన్నాడు పాము కాదు మాల అన్నాడు మరొకడు అన్నాడు మాల కాదు దండము అంటే కట్టే ఆ పడి ఉంది అని అన్నాడు చూడండి మూడు వికల్పాలు వచ్చాయి మూడు తప్పే ఇంట్లో ఒక్కటి కూడా కరెక్ట్ కాదు కాబట్టి సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకోలేకపోతారో ఈశ్వరుని యొక్క స్వరూపము ఇట్టిది ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు అని ఆ సత్యాన్ని అన్వేషించి తెలుసుకోవాలి ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకోలేకపోయాడో ఈశ్వరుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అనే అజ్ఞానంలో ఎప్పుడైతే మనిషి పడ్డాడో ఆ భేదబుద్ధి నుంచి అనేకానేకములైన వికల్పాలు పుట్టుకొస్తాయి అవన్నీ కూడా చాలా మిస్లీడింగ్గా ఉంటాయి కాబట్టి ఈ సమస్య మానవ సమాజములన్నింటి ఎందు కూడా ఒక తరం తర్వాత ఒక తరం వస్తూనే ఉంది దీనికి కారణమేమి మత్వ వేదన ప్రతిబంధేన తేనా వేదన అంటే తెలియడం వేదన అంటే దుఃఖం కాదు విధ్ అంటే తెలుసుకున్నట దాని నుంచి వచ్చిన పదం నా తత్వాన్ని అంటే ఆ ఈశ్వర తత్వాన్ని తెలుసుకొనటానికి ఒక బలీయమైన ప్రతిబంధకం ఏదో ఒకటి ఉండి ఉండాలి చాలా బలమైన ఆటంకం ఒకటి ఉండు ఉండాలి అది ఏమై ఉంటుంది వాట్ కుడ్ బి దాట్ అనే ఒక అపేక్ష వస్తుంది ఎందుకంటే శ్రీకృష్ణుడే అంగీకరించిన విధంగా మనుష్యానం సహస్రేషు కశ్చిద్తతి సిద్ధయే వేలాది ఒకడు ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేసి వాళ్లలో కూడా ఎవడో ఒకడు మాత్రమే నా స్వరూపాన్ని తెలుసుకుంటాడు అని అన్నాడు ఓ సందర్భంలో మరి ఒక తరం తర్వాత మరొక తరం మానవజాతి ఇంత విశాలమైన మానవ జాతిలో ఆ ఆత్మతత్వాన్ని ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు అంటే దానికి ఉన్న బలమైన ప్రతిబంధకము ఏమిటై ఉంటుంది అని ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం ఈ శ్లోకం ఇచ్చాద్వేష సముత్న నిన్న మొన్న నిన్న అంతకుముందు చెప్పిన శ్లోకాలు వాటిల్లో ఉన్న ఇబ్బంది ఏమిటంటే అవి పాపులర్ బిలీఫ్స్ కొన్ని ఉంటాయి సమాజంలో కొన్ని విశ్వాసాలు దృఢంగా బలంగా పెట్టు కూర్చుంటారు అదే సత్యమని అనుకుంటారు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అది ఇంకా దాన్ని షేప్ చేయడానికి వీరు దృఢమైన విశ్వాసాలు పెట్టు కూర్చుంటారు ఎక్కడికైనా వెళ్తే అధ్యాత్మ ప్రవచనము మనకున్న విశ్వాసాలకి తగ్గట్టుగా వాడు చెప్పాలి అని అపేక్ష చేసి కూర్చుంటారు అది దానికి భిన్నంగా ఎప్పుడైతే ఉంటుందో మీకు షేక్ అవుతారు ది డోంట్ లైక్ ఇట్ ఇష్టంగా ఉండదు అది సమస్య నిన్నటి క్లాసుకే అంతకుముందు క్లాసులో సమస్య అది ఇప్పుడు ఆ సమస్య ఏదో గట్టెక్కి మొత్తానికి ఇంత దాకా వచ్చాం మళ్ళీ మీరు అందరూ వాపసు వచ్చారంటే ఏదో మొత్తానికి కింద ఏదో పడి ఆ సమస్యను గట్టెక్కినట్టే అని అనుకోవచ్చు లేకపోతే అసలు వాపసు వచ్చే మాటే ఉండదు వాపసు వచ్చారు మంచిది ఇప్పుడు ఇంకో సమస్య ఉంది ఇక్కడ ఇప్పుడు ఆ సమస్య కాదు ఇప్పుడు ఇంకో రకం సమస్య ఈ సమస్య ఏంటంటే ఇక్కడ తత్వాన్ని చాలా చక్కగా శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తాడు భాష్యకారులు ఆనందంగా చాలా హ్యాపీగా దాన్ని భాష్యాన్ని వ్రాస్తారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తత్వాన్ని దర్శింపజేయడం అదే బోధించేవాడికి దర్శించటం వినేవాడికి క్లేశంతో కూడిన పని ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మనిషి యొక్క బుద్ధి స్థూలంగా ఆలోచించటానికి అలవాటు పడి ఉంటుంది సూక్ష్మంగా దర్శించేటువంటి ఆ పరిజ్ఞానం మనిషి బుద్ధిలో ఉండదు స్థూలంగా ఆలోచించటానికే అలవాటు పడతాడు మామూలుగా లాభ నష్ లెక్కల లెవెల్లో దేవుణ్ణి కూడా అంచనా వేయటానికి అలవాటు పడుతుంటాడు మనిషి సో ఇది నాకు లాభం అది నాకు నష్టం వీడు నాకు కావలసిన వాడు వాడు పరాయి వాడు ఇది ధర్మం అది అధర్మం ఇది మంచి అది చెడు ఇలాంటివి ఇవో కొన్ని భావాలు పెట్టుకుని ఉంటారు మనుషులు ఇవే పరమసత్యాలని అనుకుంటారు తర్వాత ఇవే పరమసత్యాలు అన్నట్టుగా ప్రతిపాదనలు చేస్తూ ఉండటము వింటూ ఉండడము ఇది చేస్తూ ఉంటారు సో అటువంటి స్థితిలో మీరు అనుకుంటున్న ఈ భేదమంతా కూడా కల్పితము ఇంట్లో ఏమీ వాస్తవం లేదు అని ప్రతిపాదించటము ఇది కత్తిమీది సామువంతి ప్రతిపాదించేవాడికి సమస్య వినేవాడికి సమస్య చూద్దాం ఈ సమస్య ఎలాగ మనం ముందుకు వెళ్తామో సో ఏదో ఒక బలమైన ప్రతిబంధకం ఉండబట్టి మనం ఈశ్వరస్వరూపాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాము దీన్ని ఎలాగ అధిగమించటము ఇప్పుడు ఆటంకమేమిటో స్పష్టంగా తెలిస్తే దాన్ని మనం అధిగమించగలుగుతాము ఆటంకమే తెలియకుండా ఉంటే అధిగమించలేము ఇప్పుడు ముగ్గురు నడిచి వెళ్తున్నారు మసక చీకట్లో నడిచి వెళ్తున్నారు వెళ్తుంటే అక్కడ ఎదుర్కొండగా ఏదో కనపడింది ఇదిగో పాము అన్నాడు పాము అనగానే ఒకడు కర్ర ఎక్కడా అని పరిగెత్తాడు అదిగో తోకంటే ఇదిగో పూల అన్నట్టు సామెత ఉంటుంది సో వాడు కర్ర ఎందుకంటే పాము అయితే కర్రతో కొట్టేస్తే పని కదా ఓ పని అక్కడికి అందుకోసం కర్ర కోసం పరిగెత్తాడు వీడు కర్మాసక్తులు ఇంకొకడు అయితే నాగోపాసన మొదలుపెట్టాడు నాగదేవతను మనం ఆరాధించినట్లయితే మంత్రాల్ని లేకపోతే నాగమంత్రాన్ని కనుక మనం మనం చెప్పినట్లయితే ఆ నాగదేవత అనుగ్రహించి కరవకుండా వెనక్కి వెళ్ళిపోతుంది అని ఆయనకు వచ్చిన నాగమంత్రం మొదలుపెట్టాడు నాగోపాసన ఉన్నాయి మంత్రాలు నమోస్థు సర్పే భో ఏకే చపరు తెవి మనం నాకే వచ్చు మంత్రాలు ఆ మంత్రాలు ఎప్పుడో వల్లించి పెట్టాము ఇవన్నీ నేను సో అయన నాగమంత్రాలు మొదలుపెట్టాడు మూడవ తను అన్నాడు అరే కంగారు పడకరా నీ కర్రకి కంగారు లేదు నీ నాగోపాసనకి కంగారు లేదు నాగోపాసన తర్వాత చేదు కానీ కంగారు లేదు కాదు ఇప్పుడే కొట్టేయాలి కర్రతోటే అని కర్మ వీడు కాదు ఇప్పుడే మనం ఉపాసన చేసేయాలని వాడు అంటాడు కంగారు చూడు అసలు అక్కడ ఏముందో చూడు జాగ్రత్తగా పరికించి చూడు అంటాడు వాడు వాడు ఆత్మతత్వాన్ని తెలుసుకుందుకు యోగ్యం వాడికే ఉంటుంది ఆ యోగ్యత ఈ కర్ర కోసం పరిగెత్తి వాడికి ఆ సత్యం తెలియదు వాడు వాడు అలాగే ఉంటాడు వెంటనే మళ్ళీ మంత్రము జపమంటాడే వాడు అలాగే ఉంటాడు మంత్రానికి ఎగ్నిస్ట్గా నేను చెప్పట్లా మంత్రం అనేదానికి కూడా ఒక పద్ధతి ఉండాలి కదా ఇలా కాదు కదా తాడు చూసి పామని భ్రమపడి మంత్రం మొదలెట్టడం కాదు కదా ఇట్స్ నాట్ లైక్ దాట్ సో దానికి కూడా ఒక పద్ధతి ఏది ఉంటుంది కనుక ఆ పరిశీలన చేసేటువంటి స్వభావాన్ని మనిషి అలవర్చుకోవాలి ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఒక బలమైన ప్రతిబంధకం ఒకటి ఉంది వాళ్ళిద్దరూ అలా భ్రమపడంలో ఒక బలీయమైన ఆటంకం ఉన్నది ఏమిటి ఆటంకము కంగారు కంగారు ఒకటి కంగారు అంటే తత్వాన్ని పరిశీలించే లక్షణం లేకపోవడం సో అదిగో తోకా అంటే ఇదిగో పులి అలా సామెత ఉంది తెలుగులో ఇలాంటిది ఇంకో సామెత కూడా ఉంది తెలుగులో ఇలా పరిశీలించకుండా కంగారు వాళ్ళ గురించి ఇంకో సామెత కూడా ఉంది అది చెప్పను ఈ సామెత చాలు ఎవరంటే ఒక సామెత తాడదు మరి మొరటి సామెతలు చెప్పకూడదు ఎనీవే సో కొంచెం పరిశీలించాలి కంగారు పడిపోకూడదు ఊరికే కంగారు పడి గెంతులు వేస్తే ఉపయోగం ఉంటుంది కాబట్టి తాడును చూసి పాముని కంగారు పడకూడదు పరిశీలించాలి పరిశీలిస్తే అది పామే అయితే మనం దాని ప్రికాషన్ తీసుకోవచ్చు దాని దాని వెళ్ళిపోతుంది ఊరికే గెంతులు వేసి దాని మీద పడుతుంది అనవసరంగా అది పాము కాదు తాడు అనుకోండి అసలు సమస్య లేదు కాబట్టి మన జీవితంలో ఈ ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవటానికి బలమైన ప్రతిబంధకము కలదు నెంబర్ వన్ ముందు వీటన్నిటికంటే ముందు నాకు ఈశ్వరతత్వము తెలియదు అని మీరు ఎక్నాలడ్జీ చేయాలి ముందు అసలు అది ఎక్నాలజీ చేయాలి ఒక ఆయన ఉన్నారు మాకు ఈశ్వరుడు తెలియకపోవడం మా తాత ముత్తాతం నుంచి మాకు ఈశ్వరుడు తెలుసుందని చెప్పాడు ఆయన నాకు తెలియకోవడమే నాకు తెలియడమే కాదు మా తాతకి మా నాన్నకి మా ముత్తాతికి మేమందరం ఈశ్వరం ఎరుగుదాం ఆయన ఎలా ఉంటాడో కూడా మాకు తెలుసు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో అడ్రస్తో సహా నీకు కావాల్సి ఇస్తామని చెప్పాడు ఇంకా ఆయనకి ఉపన్యాసం ఏం తత్వం ఏం బోధిస్తారు అలా ఉండకూడదు మనం ఈశ్వరతత్వాన్ని ఎరుగము మనం ఏదో ఆధ్యాత్మ జీవనంలో ఎంత చేసామో అంత చేసామో ఎలా చేసినా కూడా మనకి ఆ ఈశ్వరతత్వము తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ దానికి ఒక బలమైన ప్రతిబంధకము గలదు అది మనలోనే ఉన్నది మనము ఆ ఆటంకాన్ని గుర్తుపట్టాలి నెంబర్ టూ నెంబర్ త్రీ మీరు ఒకసారి గుర్తుపడితే పోతుంది దాంట్లో ఉండే బ్యూటీ అది జ్ఞానం అంటే అలాగే ఉంటుంది దాన్ని దానికోసం మీరేమీ కర్మ చేయనక్కర్లేదు ఉపాసన చేయనక్కర్లేదు కర్మ మరో మరో పని కోసం చేస్తారా కర్మ మరో పని కోసం చేస్తారండి ఇప్పుడు పాముని కొట్టేయడం కోసం కర్ర అక్కర్లా ఎందుకంటే అక్కడ పామే లేదు కనుక కర్రకి వేరే ప్రయోజనం ఉంటుంది అలాగే ఈ పాముని తరిమేయడం కోసం మంత్రం అక్కర్లా ఎందుకంటే అక్కడ పామే లేదు కనుక మంత్రానికి వేరే ప్రయోజనం ఇక్కడ తెలుసుకుంటే సరిపడుతుంది అలాగే ఆత్మతత్వాన్ని కూడా తెలుసుకోవాలి కర్మకి ఉపాసనకి ఉండే స్థానం వేరే ఉంటుంది ఇక్కడ మాత్రం వాటి స్థానం కర్మణ నమోక్ష ఇక్కడ జ్ఞానమే ప్రధానము కాబట్టి సత్యాన్ని తెలుసుకోవటం తెలుసుకోవడం కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏమీ లేదు తనే అయి ఉన్నాడు ఆత్మస్వరూపుడు ఆ ప్రతిబంధకమేమి ఆటంకమేమి అది తెలుసుకుని ఎప్పుడైతే దాన్ని గుర్తిస్తారో క్రమంగా దానిని శిథిలం చేసి దాన్ని దాని ప్రభావాన్ని తగ్గించి అది ఆల్టుగెదర్ దూరం అయ్యేట్లా చేసుకుంటే పని అయిపోయింది మనిషి జీవన్ముక్తుడైపోతాడు అది దాని యొక్క అవతారిక కాబట్ ఆ ప్రతిబంధకాన్ని గుర్తుపట్టాల్సిన అవసరం ఉన్నది ఇది అపేక్షాయా అటువంటి అపేక్ష ఉన్నది అటువంటి అవసరం అపేక్ష అంటే అవసరం నీడు అటువంటి ఆవశ్యకత మనకు ఉన్నది కాబట్టి శ్రీకృష్ణుడు ఈ మాట అంటున్నాడు ఏమంటున్నాడు ఇచ్ఛాద్వేష సముత్న ద్వంద్వమోహేన భారత భారత అని సంబోధన అంటే భరత వంశీయుడవగు ఓ అర్జున అర్జునుడు భరతుని వంశంలో పుట్టాడు అంటే చాలా గొప్పవాళ్ళ వంశంలో పుట్టేవాయ నువ్వు వీళ్ళ మూర్ఖుడుగా అజ్ఞానిగా ఉండిపోరాదు నువ్వేమో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గలదు అని సంబోధన యొక్క అభిప్రాయం సో ఇప్పుడు ఆ ఆటంకము బలమైన ప్రతిబంధకం ఏమిటో తెలుసిన ద్వంద్వమోహము ద్వంద్వము అంటే ద్వౌ ద్వౌ ఇది ద్వంద్వం ఆ పదంలో రెండు ద్వాలున్నాయి మధ్యలో సొన్ ఉన్నాయి ఈ ఒక్కొక్క ద్వా రెండు అని అర్థం ద్వంద్వ అంటే అర్థం ఏంటి ద్వౌ ద్వౌ రెండు రెండు ఇది ద్వంద్వం ఏం బాగా వస్తుందా ఓకే ఇప్పుడు బాగుందండి పెర్ఫెక్ట్ ద్వంద్వ అంటే ద్వౌ ద్వౌ రెండు రెండు సో ఈ రెండు రెండు ఉన్నాయి అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అదే మోహము రెండు ఇది బాగుంది నాకైతే నాకు ఇది బాగానే ఉంది మీకంతా బాగుందండి ఆ పర్వాలేదు కూర్చోండి నష్టం రెండు ఉన్నాయి అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అదే మోహము రెండున్నాయి అనే మోహము దాన్ని ద్వంద్వమోహము అని అంటారు ఈ ద్వంద్వ మోహము అంటే రెండు లేవనమాట రెండు లేని చోట మీరు రెండు ఉన్నాయి అనుకున్నారు ద్వంద్వ మోహం అదే ఇప్పుడు సుఖదుఖములు ఉన్నాయి అనుకోండి సుఖదుఖములు రెండు ఇప్పుడు ద్వంద్వ అంటే రెండు అంటే ఎటువంటి రెండు పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్కి ద్వంద్వ అంటారు ఈ సందర్భంలో విద్యార్థులు గుర్తించాల్సింది ఏంటంటే భగవద్గీతలో ఈట్ ఈస్ సైకాలజీ ఆఫ్ అ ద్వంద్వముల యొక్క మనోవిజ్ఞానానికి సంబంధించిన శాస్త్రం భగవద్గీత సో ద్వంద్వములు ద్వంద్వము అంటే ఏటో తెలియాలి ద్వంద్వము అంటే రెండు అని కాదు పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ రెండు పరస్పర విరుద్ధములైన అంశాలు ఉంటాయి వాటి మూలంలో ఒక్కటే అవి ఉంటాయి వాటిని ద్వంద్వము అంటారు ఇప్పుడు ఉదాహరణకి ఈ ఘటము రేడియో ఇవి ద్వంద్వం కాదు ఇవి ద్వంద్వం కాదు సో మైకు వాచి అలాగా అది ద్వంద్వం అపోజిట్స్ సో గుర్రము గాడిద ద్వంద్వం కాదు సో ద్వంద్వం అంటే ఏమిటి దీనికి అది దానికి ఇది అపోజిట్ అవ్వాలి విరుద్ధం అవి ఉండాలి మూలంలో ఒకటే అవుతాయి ఉదాహరణకి మీకు ఇంగ్లీష్లో బాగా అందరికీ తెలిసేది క్రెడిట్ డెబిట్ ఎరుగుదల బ్యాంకు పాస్బుక్ ఎప్పుడేమో చూసారా క్రెడిట్ డెబిట్ అని అది ద్వంద్వం క్రెడిట్ అంటే మీ అకౌంట్లోకి డబ్బు పెరిగింది డెబిట్ అంటే మీ అకౌంట్లోంచి డబ్బు తగ్గింది చూసారు ఆపోజిట్స్ తర్వాత మూలల్లో ఒక్కటే అయి ఉంటాయి క్రెడిట్ ఏమిటి ఏమిటి క్రెడిట్ వంకాయలా బీరకాయలా ఏమిటి అది డెబిట్ ఏమిటి రూపాయలే కాబట్టి క్రెడిట్ అన్నా రూపాయలే డెబిట్ అన్నా రూపాయలే మూలల్లో ఒకటే కానీ వాటి ఆపోజిట్స్ దాన్ని ద్వంద్వము అంటారు ఇటువంటి ద్వంద్వములు మన జీవితంలో ఉంటాయి ఈ ద్వంద్వములు సత్యం అనుకుంటాయే మోహము అంటే మరి డెబిట్ టు క్రెడిట్ సత్యమే కదా అండి నేను మీరు అన్నారనుకోండి అయిపోయింది పడిపోయారు మోహంలో పడిపోయారు ఎందుకంటే డెబిట్ టు క్రెడిట్ సత్యమా మోహమాది ఏమేమనుకుంటున్నారు మీరు సత్యం అనుకుంటున్నారా మిథ్య అదంతా మిథ్య ఇప్పుడు నా దగ్గర పాస్బుక్ ఉండేది సో ఆ పాస్బుక్లో డెబిట్లు క్రెడిట్లు అన్నీ వేసి ఉండేవి ఆ తర్వాత ఆ బ్యాంక్ మూసేశారు ఇప్పుడు ఈ పాస్బుక్ ఇది సత్యవా విత్యా ఇది చెప్పండి హౌ డూజే ఇది విత ఇది అంత వాయా గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అంటే ప్రపంచం అంతా కూడా విశ్వాసం ఉన్న బ్యాంక్ ట్రాన్స్లేట్ చేయండి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ప్రపంచ విశ్వాస కోశాగారము ఏం విశ్వాసం ఉంది ఏం ప్రపంచం ఏం మన క్రెడిట్లు డెబిట్లు ఆ ఫిగర్స్ అలాగే ఉన్నాయి ఆ పాస్బుక్లో ఏం చేసుకుంటారు ఈ పాస్బుక్లు మిథ్య అదంతా మాయ అదంతా సత్యం అని నేను అనుకున్నాను దాని పేరేమిటి మోహము ద్వంద్వ మోహము తర్వాత ఇంకొకటి ద్వంద్వ అని చెప్తాను మీకు సుఖ దుఃఖ ఇది ప్రధానమైన ద్వంద్వం మీకు బ్యాంక్ పాస్బుక్ అర్థం అవటం కోసం దృష్టాంతంగా చెప్పాను అసలైంది ఇక్కడ వస్తుంది సుఖ దుఃఖ సుఖ అంటే మెంటల్ స్టేట్ ఒక మానసిక మానసిక స్థితి ఆత్మ ఆత్మస్వరూపానికి ఏం సంబంధం లేదు మానసిక స్థితి దుఃఖ అంటే మరో మానసిక స్థితి ఒకదానికొకటి పరస్పర విరుద్ధములుగా ఉంటాయి తర్వాత మూలల్లో ఒకటే అయి ఉంటాయి వాస్తవంలో పదాల్లో కూడా ఖ సుఖ మంచి ఆకాశము దుహుఖ చెడ్డ ఆకాశము ఏ ఆకాశము హృదయాకాశం లోపల ఉండే చిత్త ఆకాశము చిత్తము అనే ఆకాశం మంచిగా ఉల్లాసంగా ఉంటే అది సుఖము చిత్తము ఆకాశం చెడ్డగా మీకు పీడాజనకంగా పీడను కలిగించే విధంగా ఉంటే దుఃఖము కానీ మీరు గమనించాల్సింది సుఖము ఆకాశమే లోపల ఆకాశం దుఃఖము ఆకాశమే రెండు కూడా మానసిక స్థితులే మూలంలో ఒకటే కానీ పరస్పర విరుద్ధములు సో ఈ విధంగా ఈ ద్వంద్వములు ఈ ద్వంద్వములు సత్యమా అసత్యమా దస్ ది పాయింట్ ఇప్పుడు రోడ్డుకి కుడివైపుని నడపటం కారుని రోడ్డుకి కుడివైపుని నడుపుట తప్పు ఇక్కడ ఎవండి ఎడమవైపు నడపడం రైట్ రైట్ రాంగ్ అనదర్ ద్వంద్వ రైట్ రాంగ్ కానీ ఈ ద్వంద్వము ఇదే పరమసత్యం అని మీరు అనుకోకూడదు ఎందుకంటే ఇంకో దేశానికి వెళ్తే కుడివైపును నడపడం రైటు ఎడమవైపు నడపడం రాంగ్ కాబట్టి ఈ రైట్ అండ్ రాంగ్ అవి అప్సల్యూట్గా అవి అవి అప్సల్యూట్ అవే అని మీరు అనుకుంటే పడిపోయారు అంటే మోహన్లో సుఖ దుఃఖములు పరమసత్యములు అని మీరు అనుకుంటే మొహంలో పడిపోయారు ఇప్పుడు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం సుఖమా దుఃఖమా పాస్ అవడం సుఖం ఫెయిల్ అవ్వడం దుఃఖం అని అనుకుంటారు అది పరమసత్యం అని కూడా అనుకుంటారు ఆ అనుకోవడం ఎంత గట్టిగా అనుకుంటారంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరూ ఆత్మహత్యలు చేసుకునే లెవెల్ దాకా అనుకుంటారు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా అలాగే అనుకుంటారు కానీ అది తప్పు అది టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే దుఃఖము పాస్ అయితే సుఖము తప్పు ఆ పరిభాష తప్పు ఓ కథ చెప్తానండి ఓ జన్మాస్తండేవారు ఓ గ్రామంలో ఆ గ్రామంలో పదిహేను ఏళ్ల కుర్రాడు ఉన్నాడు ఆ కుర్రాడికి వాళ్ళ తండ్రి మంచి గుర్రం ఒకటి కొనిచ్చాడు గుర్రం ఆ రోజుల్లో పాతకాలపు కథ సో అతని ఫ్రెండ్స్ అందరూ కూడా నడిచి వెళ్తూ ఉండే వారి ఇటు వాళ్ళకి గుర్రం లేదు గుర్రం ఖరీదైంది ఈ రోజుల్లో మోటార్ సైకిల్ కొనిచ్చినట్టుగా అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు ఇతని ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా అదృష్టవంతుడు అని అతని గురించి అన్నారు పెద్దవాళ్ళు కూడా చూడరా కుర్రాడు ఎంత లక్కీ పెర్సనో గుర్రం ఉంది అని అన్నారు ఈ మాట జన్మాస్తం దగ్గర అన్నారు ఆయన అంటే ఆయన ఏం మాట్లాడలేదు అదేమిటండి మేము అతను చాలా అదృష్టవంతుడు తండ్రి గుర్రం కొనిచ్చాడని మేము అంటుంటే మీరేం మాట్లాడరేమి అని అంటే ఆయన అన్నారు వీ విల్ సి అన్నారు అంటే మనం చూద్దాము అన్నారు అంటే దాన్ని సుఖము అని అదృష్టము ఏమీ అనలేదు అయి సరిగ్గా నెల అయ్యేప్పటికి వాడు గుర్రం నుంచి కిందపడి కాళ్ళు విరగొట్టుకున్నాడు అప్పుడు వీళ్ళు ఉన్నారు వీడు దురదృష్టవంతుడు తండ్రి మంచి ఫస్ట్ క్లాస్ అరబ్బీ గుర్రాన్ని కొనిస్తే అభాగ్యుడు అది కాలు వెరగొట్టుకున్నాడు కిందపడి అయోగ్యుడు అభాగ్యుడు మన పిల్లాడే నయా అని అనుకున్నారు పిల్లలందరూ కూడా అలాగే అనుకున్నారు పెద్దలు కూడా అలాగే అనుకున్నారు మళ్ళీ జర్మాస్త చెప్పారు ఏమండి అతని కాలు కిందపడి కాలు వెరగొట్టుకున్నాడు ఎంతటి అభాగ్యుడో చూడండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు అదేమిటండి మాట్లాడటారు ఏ అభాగ్యుడు కదా అని అడిగారు అంటే వీ విల్ సి అన్నారు విల్ సి ఈ లోపల ఆ రాజ్యము పక్క రాజ్యం మీద యుద్ధాన్ని ప్రకటించి యువకులు అందరూ కూడా కంపల్సరీగా ఆర్మీలో చేరాలి అని ఒక కాన్స్క్రిప్షన్ ఒకటి మొదలైంది మొత్తం గ్రామంలో ఉన్న యువకులందరినీ కూడా పోగేసేసి ఆర్మీకి తీసుకెళ్ళిపోయి అక్కడికి యుద్ధానికి పంపించేశారు వీడి కాలు విరిగి కదా వీడు ఆ కట్టుతో వీడిని వదిలిపెట్టేశారు ఇప్పుడు వీళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు వెళ్ళిపోతున్న కుర్రాళ్ళు ఊళ్ళో ఉన్న పెద్దలు కూడా వీడు చాలా అదృష్టవంతుడు వీడి కాలు విరగడం వీడి భాగ్యం వచ్చింది అని అన్నారు అని మళ్ళీ జన్మాస్టర్ తోట అన్నారు అంటే ఆయన ఉన్నారు వీ విల్ సి అన్నారు ఆయన దేన్ని సుఖమని కానీ దుఃఖమని కానీ అనలేదు ఆయన అనలేదంతే అంటే అర్థం ఏమిటి ఈ మొత్తం గ్రామంలో ప్రతివాడు ఏ ద్వంద్వ మోహంలో పడ్డాడో పడ్డారో ఆ ద్వంద్వ మోహము ఆయనకు లేదు అని చేతనే ఆయన్ని జన్మాస్టర్ జ్ఞాని అర్థమైందాన్ని ద్వంద్వమోహం అంటే అయితే ఈ ద్వంద్వమోహము ఎక్కడి నుంచి పుట్టింది అసలు ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే మానవునికి జీవితంలో పెద్ద శత్రువు ద్వంద్వమోహమే అని చెప్తున్నాడు ఎందుకంటే వీడు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు ఒక జీవిత కాలము ఆ ఈశ్వరుడు ఎవడో తెలియకుండా ఆరాధిస్తూ ఉంటాడు ఎంత పొరపాటు చూడండి తెలిసి ఆరాధించాలి కదా తెలియకుండా ఆరాధిస్తే కూడా ఏదో ఫలం కొద్దో గొప్ప అపూర్ణ ఫలం రాదు ఎదేవో విద్యయాకరోతి తదేవో వీర్యవత్తరం భవతి చాందోగ్యోపనిషత్తు తెలిసి చేయాల్సి ఉంటుంది నేను చేసిన ముక్కు పట్టుకో అంటే ముక్కు వీడు కర్మ చేసి వాళ్ళు అలా ఉంటారు వీడు కర్మ చేస్తున్నాడు ఆచి మనం చేయంటే ఏదో చేశాడు ఆయన ముక్కు పట్టుకో అంటే వీళ్ళు ఆయన ముక్కు పట్టుకున్నాడు పురోహితుని ముక్కు పట్టుకున్నాడు నా ముక్కు కాదయా నీ ముక్కు పట్టుకోండి అప్పుడు తన ముక్కు పట్టుకున్నాడు ముక్కు పట్టుకుని ఇంకా నోటుతోటి హా అని గాలిపిస్తున్నాడు అలా కాదా ఇలా ఊరికే టచ్ చేయటమే ఉడికే నోటితో గాలిపోయాల్సి ఉంది కాదు అలా తెలిసి చేయాలి ఉడికే ముక్కు పట్టుకోంటే ముక్కు పట్టుకో మమా అనుకో మమ అలాగా తెలిసి చేయాలి ఎనీవే సో ద్వంద్వమోహము మనిషికి చాలా అత్యంత ప్రమాదకరమైన శత్రువు అంటే చూడండి ఈ శ్లోకం దీంట్లో ఉండే ఇబ్బంది ఏమిటంటే సమాజంలో సుఖదుఖముల పరిభాష ఒకటి ఉంటుంది ఇది సుఖము ఇది దుఃఖము ఈ పరిభాష ఇది తప్పు అని తెలుసుకోవాలి అది మీరు చేయాల్సింది ఇది తప్పు అని నేను ఇంకొక ఆయన పెద్ద ఆయన కలిసి ప్రయాణం చేస్తున్నాం ఏదో మురు పేరు లేని ఒక దారి ప్రయాణం చేస్తున్నాం మాకు ఆ దారిలో మేము సుఖంగా గట్టెక్కుతామని ఊరు మేము వెళ్లాల్సిన లక్ష్యాన్ని చేరుకుంటామని మాకు నమ్మకం లేకుండా అయితే ప్రయాణం చేస్తున్నాం నా నాతో పాటు ప్రయాణం చేస్తున్న ఆయనకి చేతికి బంగారు కడియం ఉన్నది ఆయన ప్రయాణం చేస్తున్నంతసేపు భయపడుతూ ప్రయాణం చేశారు ఎందుకని ఈ దొంగలు అర్ధరాత్రి పూట వచ్చి మీదపడి ఈ బంగారు కడియాన్ని అపహరించేస్తారేమో దారి బందిపోటు దొంగలు ఉంటారు కదండి ఆ దారిలోనూ అటువంటి దారిలో ప్రయాణం చేస్తున్నాం అనమాట మొత్తం పన్నెండు గంటల ప్రయాణం కూడా ఆయన వణికిపోతూ భయపడితో ప్రయాణం చేశాను సరే ఏమీ కాలేదు సుఖంగా చేరుకున్నాము దైవానుగ్రహం మా మీద ఉండబట్టి సుఖంగా చేరుకున్నాము ఆ పన్నెండు గంటలు నేను ఇంచుమించు విశ్రాంతిగా ప్రయాణం చేశాను శారీరకమైన శ్రమ ఉంది తప్ప బందిపోటు దొంగలు వచ్చి మీదపడి ఏదో భయం నాకేం లేకుండే ఎందుకంటే నా దగ్గరే ఓ పుస్తకాల సంచెలో పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర వాచి ఉంది పాత వాచి ఊరిక చూడడానికి అలా కనపడుతుంది వాడు పట్టుకుపోవాల్సిందలా అది ఒక్కటే వాడు అడిగితే నేను ఇచ్చేయడానికి సిద్ధంగానే ఉన్నాను కాబట్టి ఇంకా నన్ను వాడు ఏం చేస్తాడు పుస్తకాలు ఉన్నాయి వాడికి బరువు వాడికి ఎలాగో ఉపయోగపడవు సో నేను విశ్రాంతిగా ప్రయాణం చేస్తున్నాను కాబట్టి చేతికి గండపెండేరం బంగారు గండపండేరం వేయడం ఇది సుఖమా దుఃఖమా సుఖమని ఆ పరిభాష తప్పు యిట్ అండ్ సి వీ విల్ సి కీర్తి ప్రతిష్టలు సుఖమా దుఃఖమా విల్ వెయిట్ అండ్ సీ ఎందుకంటే కీర్తి ప్రతిష్టల యొక్క శిఖరాగ్రానికి చేరుకుని అక్కడి నుంచి పడిపోతే ఇంకా ఆ పడిపోవడం పడిపోవడం పడిపోవడం వెళ్ళి పోలీస్ స్టేషన్ పోలీస్ రిమాండ్లో పడిపోతాడు వెళ్ళి ఇంకా మళ్ళీ తక్కువ పడిపోవడం కాదు ఇంకా ఆ పడిపోవడం పడిపోవడం పాతాళానికి పడిపోతాడు కాబట్టి యశస్సు అపయశస్సు తర్వాత ఒకప్పుడు అపయశస్సు అపకీర్తి అదేం చేస్తుందంటే మనం దాని తత్వాన్ని తెలుసుకోగలిగితే ఆత్మస్వరూపానికి కీర్తి అపకీర్తి రెండూ ఉండవు అహంకారానికే ఉంటాయి యశస్సు అపయశస్సు అవి అహంకారం నా స్వరూపం కాదు ఈగో ఐఎమ్ నాట్ మై ఈగో ఐఎమ్ నాట్ ది మైండ్ ఐఎమ్ నాట్ ది బాడీ ఈ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు యశస్సు అపయశస్సుకే అతీతంగా పోతాడు పైగా ఏదైనా అపయశస్సు వస్తే కొంత ప్రారంధ కర్మ క్షయమైపోయిందని సంతోషిస్తాడు అసలు తన మహిమ తన ప్రభావం ఎవరికి తెలియకుండగా జడుగలే ఉంటాడు కానీ పొరపాటున ఆయన యొక్క ప్రభావం నలుగురికి తెలిసిపోతే అయ్యో నాకు ఈ కీర్తి అనవసరంగా వచ్చేసిందనే ఆయన దూరంగా ఉంటాడు అదే జనులు నా అపయశస్సు కనుక వచ్చినట్లయితే ఆనందపడిపోతాడు అంతేగాని దాన్ని దుఃఖం అనుకోడు ఎందుకని మహాత్ములు ద్వంద్వ మోహానికి అతీతంగా ఉంటారు వేరే కీర్తి ప్రతిష్ఠల కోసం ప్రాకులు అడేవాడు ద్వంద్వ మోహంలో బంధింపబడి ఉంటాడు కాబట్టి ద్వంద్వమోహము చాలా ప్రమాదకరమైనది ధనము ధనము భేదరికము ఏది మంచిది యు డోంట్ నో యు నెవర్ నో ఎందుకంటే భేదవాడు హాయిగా పడుకుని ఉంటాడు ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి ఆ కమ్యూనిటీ వాళ్ళు కొన్ని కొంత హార్డ్ వర్క్ హార్డ్ లేబర్ చేసి బ్రతుకుతారు ఆ కమ్యూనిటీస్ ఆ కమ్యూనిటీస్లో బీపీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ఇటువంటి వ్యాధులు అసలు మొత్తం కమ్యూనిటీలో వాళ్ళకి తెలిసి ఆ తరాల ఎప్పుడూ ఎరగరు వాళ్ళు ఆ కమ్యూనిటీస్లో లేదంటే ఆ వ్యాధి లేనేలేదు ఇలాంటి వ్యాధులు ఉన్నాయని కూడా మీకు తెలీదు ఉన్నా ఉన్నాయని కూడా వాళ్ళు ఎరగరు ఈ వ్యాధులు ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏమిటి భోగపరాయణత్వం పెరిగిపోయినటువంటి భోగా భోగాలకి మనం బాగా అలవాటు తిండి ఎక్కువ తినేసి ఆహారాన్ని అధికంగా తినేసి శారీరక శ్రమ తగ్గిపోయి కులాసా జీవితానికి అలవాసపడిపోవడం చేత వచ్చిన రోగాలు ఇవన్నీ కూడా కాబట్టి విలాసవంతమైన జీవితము సుఖమా దుఃఖమా సుఖమని అనద్దు మీరు సుఖమని అనొద్దు దేన్ని సుఖమని అనద్దు దేన్ని దుఃఖం అని అనొద్దు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిభాష చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిభాష విషయం నాకు ఎవరిలో కారు ఒకటి కొత్త కారు ఒకటి ఇచ్చారు తాళం చేతులు ఇచ్చారు మీరు సంతకం పెడితే మీ పేరు మీద రిజిస్టర్ అవుతున్నాయి నేను వద్దని చెప్పాను నో ఎందుకండి కారు వస్తుంటే తీసుకోవద్దండి ఈ బరువు నా మీద మీరు పెట్టద్దు నాకు ఈ కష్టాన్ని మీరు ఇవ్వద్దు నేను ఏదో ప్రశాంతంగా బతుకుతున్నా నన్ను ఇలా బతుకునివ్వండి మీరు మీరు ఈ ఆకర్షణ కూడా మీరు పెట్టద్దు దయచేసి మీరే అట్టు పెట్టుకోండి ఆ కారు మీరు లేకపోతే మీ మీ అబ్బాయికి ఇవ్వండి కారు పాపం అతని కారు కోసం అని నాకు కారు కావాలని అంటున్నాడు అతనికి ఇవ్వండి లేకపోతే ఆ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోండి టెన్ పర్సెంట్ వడ్డీ వస్తుంది అంతేగాని నాకు కారు మాత్రం వద్దని చెప్పింది ఎందుకంటే కారు సుఖమా దుఃఖమా వీ డోంట్ నో నేను దుఃఖం అంటలేదు నేను దుఃఖం అంటలేదు సుఖమనే అనద్ధాన్ని మీకు హెచ్చరిక చేస్తున్నా కాబట్టి ఈ సుఖ దుఃఖముల పరిభాష చాలా తప్పు ఈ సృష్టిలో ద్వంద్వములు లేవు ఇప్పుడు బంగారపుడు నగల ఆభరణాల షాపుకు వెళ్ళారు మీరు వెళ్తే అక్కడ అందంగా ఉన్న ఆభరణాలు అందము లేని ఆభరణాలు అనే రెండు ఆపోజిట్స్ ఉన్నాయా లేక ఈ ఆపోజిట్స్కి అతీతమైన శుద్ధమైన బంగారము ఒక్కటి మాత్రమే ఉన్నదా ఏదో చెప్పండి మీరు బంగారం కాదండి అందమైన ఆభరణాలు అందవిహీనమైన ఆభరణాలు రెండు రకాల ఆభరణాలు ఉన్నాయని అనుకున్న వాళ్ళు ఏమవుతారు వాడికి కస్టమర్స్ అవుతారు అయ్యి వాడి వలలో పడి బాధపడతారు ఆభరణాలు అందము అందవిహీనము మీరేమనుకోకుండా ఏదో దృష్టాంతం అలా చెప్తూ ఉంటాము కాబట్టి ఈ మొగాళ్ళకు కూడా వర్తిస్తుంది ఈ ఉంగరం బాగుంది ఆ ఉంగరం బాగులేదంటాడు బాగు ఉంగరం ఏమిటి అసలు బాగోవడం ఏమిటి బాగులేకపోవడం ఏమిటి అసలు ఉంగరం ఎందుకు ఉంగరం ఎందుకండి దీనికి బంగారంది అలా తోడుకు ఒకటి పెట్టుకోమని ఎవరు చెప్పాడు మీకు హూ టోల్డ్ యూ ఎక్కడి నుంచి పట్టుకొచ్చేది ఈ హ్యాబిట్ ముందేమో ఆ సంస్కారం సంస్కారం కాదు వాసన ఆ వాసనని పట్టుకోవడం ఆ వాసన బేసిస్ మీద ఇగో ఇది బాగుంది ఇది బాగులేదండం ద్వంద్వమోహేన ఈ ద్వంద్వమోహం ఎక్కడి నుంచి వచ్చింది ఇచ్ఛాద్వేష సముత్న ఇచ్చాద్వేషముల నుండి పుట్టింది ద్వంద్వమోహము ఇచ్ఛాద్వేషములకి మరో పేరు రాగద్వేషములు రాగాన్న ఇచ్చాన్న ఒకటే ఇంగ్లీషులో డిజైర్ అండ్ ఫియర్ అని అంటారు ద్వేషము ఫియరే ఇల్ విల్ ఇల్ విల్ ద్వేషము హెట్రెడ్ ఇల్ విల్ ఫియర్ అయితే అది కూడా ఫియర్ నుంచే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇచ్ఛాద్వేష రాగద్వేషముల నుండి పుట్టిన ద్వంద్వమోహము అంటే అర్థం ఏంటి మీరు జగత్తుకేసి చూస్తున్నారు చూస్తుంటే ఇది మంచిది అది చెడ్డది ద్వంద్వం ఇది ధర్మము అది అధర్మము దిస్ ఈజ్ రైట్ దట్ ఈస్ రాంగ్ ఇది సుఖము అది దుఃఖము ఇది యశస్సు అది అపయశస్సు ఇది ప్రియము అది అప్రియము ఇది ఇష్టము అది అనిష్టము ఇది జయము అది అపజయము ఇది మానము అది అవమానము ఇది లాభము అది నష్టము అనష్ లేక నష్టము ఈ ద్వంద్వాలు మీకున్నాయా లేదా చెప్పండి మీరు మీరు మీరు హృదయపూర్వకంగా చెప్పండి ఈ ద్వంద్వాలు మీకు ఉన్నాయా లేదా ఉన్నాయి కదా మీరు పొరపాటు చేసుకున్నారు కాదండి పుస్తకాల్లో రా మీరు పుస్తకాల మాట నాకు చెప్పద్దు పుస్తకాలు చాలా రాసి ఉంటాయి పిల్లి ఎదురుకుండా వస్తే శుభము అశుభము ఏదో చెప్పండి మీరు శుభమా శుభమా చెప్పండి ఏది కాదు అంటే మీరు ద్వంద్వ మోహం నుంచి బయటపడ్డారు అశుభము అన్నారనుకోండి మీరు మీరు ద్వంద్వంలో పడిపోయారు అప్పుడే గీత శుభాన్ని పెంచి అశుభాన్ని తగ్గించడం కోసం రాలేదు అలాగంటేది సంభవం కూడా కాదు గీత ఎందుకోసం వచ్చిందంటే శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై నువ్వు శుభం అన్నప్పుడు కూడా అది కర్మబంధం అశుభం అన్నప్పుడు కూడా అది కర్మబంధం లోకంలో అభిప్రాయం ఉంది పెళ్ళి శుభము ఏమండి అపరకర్మ అశుభము అనే అభిప్రాయం ఉంది అవునండి కానీ పెళ్లి శుభమా అశుభమా డోన్ నో వీనెవర్నో వీల్సి వీల్సి ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు ఈ కుర్రాడు యంగ్ మ్యాన్ యంగ్ లేడీ పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుంటే మొత్తం ఊళ్ళో వాళ్ళు పై ఊళ్ళలో వాళ్ళు కూడా వచ్చి అక్కడికి బస్తాడు బియ్యం అక్షతను కలిపి పెడతారు బస్తాడు ఈ అక్షతలన్నీ వీళ్ళ నెత్తిమీద దిమ్మరించి ఆశీర్వచనాలు చేసి శుభ్రంగా భోజనాలు చేసి ఎవళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ వీళ్ళ చుట్టూ వంద మంది బంధువులు మిగులుతారు ఈ బంధువులందరూ ఎవళ్ళ వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళ కుటుంబ సభ్యులు మిగులుతారు ఈ కుటుంబ సభ్యులు కూడా ఎవళ్ళ గదిల్లోకి వాళ్ళు వెళ్ళి వేసేసుకుంటారు వీళ్ళిద్దరూ మిగులుతారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేయాలి ఎలా చేస్తారో ఏమిటో వీరోన్నో ఈ ఎవరినో మిగిలిసి బట్టిది శుభమో అశుభం ఏమనద్దు ఏమే అనొద్దు పెళ్లి చేసుకుంటారని అన్నాడనుకోండి శుభం పెళ్లి చేసుకున్నాడు అనుకోండి శుభం ఓన్సే అశుభం బికాజ్ యూ నెవర్ నో అలాగని ఎవరైనా పెళ్లి చేసుకుంటారంటే వద్దు అని చెప్పకూడదు అది మళ్ళీ ద్వంద్వమోహం అవుతుంది నువ్వేం మాట్లాడుకో అలా ఆశీర్వచనం చేస్తూ ఉండు అంటే అలా సాక్షిగా ఉండు ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు ఏమని అడిగారంటే మహాత్మాజీ ఈ జనక మహారాజు గృహస్థుగా ఉండి తెలుసుకున్నాడు శ్రీకృష్ణుడు గృహస్థుడై జ్ఞాని అర్జునుడు గృహస్థులై ఉండి గీతా సందేశాన్ని పొందాడు కాబట్టి గృహస్థులుగా ఉండి కూడా మనం జ్ఞానాన్ని పొందొచ్చు దాంట్లో అభ్యంతరమైనది గృహస్థాశ్రమ ఒరాదు కదా కాబట్టి సన్యాసం అనవసరం కదా అన్నాడు ఆయన అంటే ఈ మహాత్ముడు అన్నాడు కరెక్ట్ శుభం భూయా అదే కరెక్ట్ అని చెప్పాడు అయిపోయింది ఆ మొన్నడు ఇంకొక ఆయన వచ్చాడు వచ్చి ఏమండే గృహస్థుడిగా ఎందుకు ఉండాలి నేను ఇంతకాలం గృహస్థుడిగా ఉన్నాను చాలు సుఖమహర్షి ఏమి వెర్రివాడా సన్యాసం తీసుకోవడానికి శంకరాచార్యుడు దద్దమ్మాయి సన్యాసం తీసుకున్నాడా లేకపోతే జడభరతుడు అయో అయోగ్యుడా సన్యాసాశ్రమం ఎందుకు పనికిరాందా అది ఎందుకున్నది మహాత్మునందరూ దాన్ని ఎందుకు స్వీకరించారు అది అవసరం కాబట్టి స్వీకరించారు కదా కాబట్టి మీరేమంటారని అడిగాడు ఆయన శుభం చాలా కరెక్ట్ చెప్పామని చెప్పాడు ఈ రెండు ఈ రెండింటిని చూసినా ఆయన ఒక ఆయన అడిగాడు యావరూ ఇప్పుడు ఏ పక్షాలకి చెందలవాడివి గృహస్థాశ్రమో శుభమా సన్యాసం శుభమా ఏమిటో చెప్పిన వాడు అడిగాడు అలాగే ఉండదురా విమొహం అలాగే ఉండదు నథింగ్ లైక్ దాట్ వీ విల్ సి కాబట్టి దేన్ని కూడా మీరు కేటగరైజ్ చేయకుండగా అలాగ సాక్షి రూపంగా ఉండండి దేన్ని ఈ కేటగిరీలోనూ ఆ కేటగిరీలోనూ వేయొద్దు ఈ ఆపోజిట్స్లో మీరు వేశారంటే మీరు ద్వంద్వమోహంలో పడిపోయారు అయితే ఈ ద్వంద్వమోహము నాకు మూలంలో ఏమున్నది అంటే రాగద్వేషములు గలవు ఇప్పుడు మనం జగత్తును చూస్తాం మీరు నిద్రలేస్తారు నిద్రలేస్తూనే జగత్తును చూస్తారు ఆ చూడము నేను మనవి చేసేది ఏమిటంటే మీకు మీకంటే మీరని కాదండి అందుకే మీరు కూర్చొని ఉన్నారు కాబట్టి మేము ముందు అలా అంటున్నాను కానీ ప్రసంగంలో నేను నువ్వు అని అలాగంటారు అంతేగాని ఆ పర్టికులర్ పెర్సన్ గురించి చెప్తున్నట్టుగా స్వీకరించకూడదు మనం నిద్రలేస్తాం నిద్రలేస్తూనే జగత్తును చూస్తాం ఎలా చూస్తాము అంటే జగత్తునంతని ద్వంద్వాల విభాగం చేసి చూస్తాము మనం ద్వంద్వాలకు అతీతంగా చూడడం మనకు అలవాటు లేదు మనం ఆ అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఎవ్వళ్ళు లేని ఏకాంత స్థలంలో చెట్టు చేమలు ఉన్న చోటకి పోవాలి పోయి వాటికేసి అలాగా ఏ రకమైన మానసికమైన చలనము లేకుండా ఇవి మంచి చెడు అనేటువంటి ఆ పదాలని ప్రయోగించకుండా అలా చూడాలంతే అలా చూడాలి గాలి వీస్తుంటే ఆ గాలిని అలా చూడాలి ఆ పక్షుల యొక్క కూతలను అలా తినాలి ఎందుకంటే మనిషి మాట్లాడుతుంటే వీడు మంచి మాట్లాడుతున్నాడు వాడు చెడ్డ మాట్లాడుతున్నాడు అనే ద్వంద్వం ఉంటుంది టిఫిన్ వడ్డిస్తే ఇది రుచిగా ఉంది అది రుచిగా లేదు అనే ద్వంద్వం ఉంటుంది ఇటువంటి ద్వంద్వ సంబంధం లేని పరిస్థితులు కొన్ని ఉంటాయి వాటిని కల్పించుకుని మనం వాటిల్లోకి వెళ్ళాలి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళాలి ఏకాంతంలో ఉండాలి ఎక్కడికైనా నడిచి వెళ్ళాలి ఆ వుడ్స్లోకి వెళ్ళాలి అంటే చెట్టుచామలు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళాలి అయితే సముద్ర తీరానికి వెళ్ళాలి ఆ సముద్రంగా చూస్తూ ఉండడం ఆ నది సో దానికి ఏ రకమైనటువంటి నామధేయము కాని మీరు ద్వంద్వాల్లో ఒకటి పెట్టకూడదు ఎందుకంటే మీరు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఈ పువ్వు పూజకు పనికి ఈ పువ్వు పూజకు పనికిరాదు అంటాడు రెండు పువ్వులు చూపించి అప్పుడే ద్వంద్వం పెట్టేశాడు అక్కడికక్కడే ఈ చెట్టు పవిత్రము దీనికి దండం పెట్టాలి ఆ చెట్టు అపవిత్రము దానికి దండం పెట్టక్కర్లేదు అంటాడు అప్పుడే ద్వంద్వం పెట్టేశాడు ఎక్కడికి పడితే అక్కడ కుక్క ఎదురొస్తే మంచిది పిల్లెదిరొస్తే మంచిది కాదంటాడు ద్వంద్వం పెట్టాడు ఈ ద్వంద్వాలు ఇంకా నేను చెప్తే మరి మీకు నచ్చుతుందో నచ్చుదో నాకు తెలియదు కానీ తూర్పు మంచిది దక్షిణం మంచిది కాదంటాడు తూర్పు అంటే ఏంటి ఎది తూర్పు ఏది తూర్పు ఈ మైకు ముందు తూర్పు సపోజ్ నేను వచ్చి నిలబడ్డాను అనుకోండి అది పశ్చిమ అవుతుంది కదా మరి తూర్పు అంటే అర్థం ఏంటి ఏది తూర్పు ఈ రోడ్డు తూర్పా నేను వెళ్ళి ఆ రోడ్డుకి అవతల వైపు నిలబడతా అప్పుడు ఆ రోడ్డు తూర్పు అయిందా పడమర అయిందా ఏది తూర్పు కాబట్టి ఏదో ఒక మ్యాప్ రీడింగు ఆ సందర్భాన్ని బట్టి సంధ్యావందనం చేసుకున్నప్పుడు తూర్పుకు తిరగడం సూర్యుడు ఉదయించేపుడు తూర్పు అటువంటి ఆ పరిస్థితి వేరు కానీ తూర్పు మంచిది పడమర చెడ్డది హూ టోల్డ్ యూ లేకపోతే ఉత్తరం మంచిది దక్షిణం చెడ్డది ఎక్కడి నుంచి ఇది ఈ మాట ఏదో ఉంటాయి మీరేదైనా నాకు మీరు ప్రమాణాలు చూపించే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే వాటికి అతీతమైన పరిభాషలో మాట్లాడుతున్నాం తర్వాత పొద్దున్న తొమ్మిదింటికి శుభం పదింటికి అశుభం హౌ డూ యునో హౌ డూ యు నో ఎవరు చెప్పారు మీకు నార్త్ ఇండియాకి వెళ్తే రాహుకాలము అనే మాట వాళ్ళు ఎరగను కూడా ఎరగరు వాళ్ళు వినలేదా మాట తమిళనాడుకు వెళ్తే చిన్న పిల్లాడి దగ్గర నుంచి రాహుకాలం ఉంటాడు ఎలా స్కూల్కు వెళ్ళబోయరా అంటే రాహుకాలం ఉంటాడు వాడు పదేళ్ల కుర్రాడు నార్త్ ఇండియాకు వెళ్తే వాళ్ళు ఎరగను కూడా ఎరగరు మాట సో ఈ రకంగా ద్వంద్వాలు ఇప్పుడు నది ఉన్నది ఈ నది పవిత్రం కాదు ఆ నది పవిత్రము ఉంటాడు హౌ యు నో కాబట్టి ఈ ద్వంద్వముల యొక్క మోహము మన జీవితంలో ఉన్నది ఇది ఎందుకు వచ్చింది ఇచ్చాద్వేష సముత్తేథేన రాగద్వేషాలని బట్టి వచ్చింది వీడు ఉత్తరం శుభం దక్షిణం అశుభం అంటాడు ఎందుకో చెప్పండి కారణం ఏమిటో ఉంటుందానికి ఎక్కడో ఉంటుంది శ్లోకం ఆ శ్లోకం కూడా అలా ఎందుకుంది ఎందుకుందంటే ఉత్తరం వైపు తిరిగితే నువ్వు చాలా రోజులు బతుకుతావు దక్షిణం వైపు తిరిగితే చచ్చిపోతావు అని ఉంటుంది ఏమండీ వీడికి నేను చాలా రోజులు బతకాలి అని కోరుకుంటున్నాను తొందరగా చచ్చిపోకూడదు అని ద్వేషం ఉంటుంది ఆ రాగద్వేషాల నుంచి ఉత్తర దక్షిణాలు మంచి చెడు అనే ద్వంద్వం పుట్టింది అవునా కదా సపోజ్ నేనున్నాను నేనున్నానంటే వ్యక్తిగా చూసుకోవద్దు నేను నువ్వు అది పరిభాష అది స్టైల్ ఆఫ్ టాకింగ్ నేనున్నాను నాకు ఎక్కువ కాలం బతకాలనే కోరిక నాకు లేదు తొందరగా చచ్చిపోవడం నాకు సిద్ధమే ఇప్పుడు నాకు దక్షిణమేటు ఉత్తరేంటి దక్షిణమేటు ఉత్తరాయండి ఇప్పుడు భిక్షకు వెళ్తున్నావు మంచి శకునం చూసుకుని భిక్షకు వెళ్తే చక్కగా రెండు కోరలు మూడు పచ్చళ్లు పులుసు అవన్నీ ఉంటాయి స్వీట్ కూడా ఉంటుంది చెడ్డ శకునం అయితే సరిగ్గా ఉండదేమో ఉప్పు ఎక్కువ వేసి పెడతారేమో అని నాకు అసలు భిక్ష మీరు ఎలా పెట్టినా నాకు అభ్యంతటం లేదు మీరు ఏది పెట్టినా నేను తినే అవతల పోతాను ఇంకా నాకు శకునం ఎందుకు కాబట్టి ఇచ్చాద్వేషముల నుండి మీకు రాగ దాని నుంచి ద్వంద్వాలు పుడతాయి ఈ ద్వంద్వాలుగా సమాజాన్ని జగత్తుని డివైడ్ చేసి పెట్టారు మీరు కాబట్టి మీకు ఆ పరమాత్మ యొక్క అనుభవం ఎప్పుడు కలుగుతుంది కలుగనే కలుగుదు అలాగ డివైడ్ చేసుకుంటారు లోకాన్ని మీరు ఎలా చూస్తూ ఉంటారు చూస్తుంటే మీకేం కనపడతారు మనవాళ్ళు పరాయి ముక్కు ముఖం తెలియని వాళ్ళు అని మూడు కేటగిరీలు ఆ మూడులో ముందు ఈ ముక్కు ముఖం తెలియని వాళ్ళు పక్కన పెట్టండి మనవాళ్ళు పరాయి ద్వంద్వం ఈ ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఉన్నారు కదా దాంట్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ద్వంద్వం లేదా మన మతం వాళ్ళు మన మతం కానివాళ్ళు ద్వంద్వం మనకు తెలియని వాళ్ళలో లేదా మన కులం వాళ్ళు మన కులం వాడు కానివాడు మన ప్రాంతం వాడు మన ప్రాంతం వాడు కానివాడు మీకు ముక్కు ముఖం తెలియని న్యూట్రల్ పీపుల్ కూడా ద్వంద్వాల్లో ఉంటారు మిత్రుడు శత్రువు న్యూట్రల్ న్యూట్రల్ కదా మిత్రుడు కాదు శత్రువు కాదు మన కులమా కదా అయిపోయిందా మళ్ళీ ద్వంద్వం మన దేశమా కదా ద్వంద్వం వచ్చిందా